విషయాల్లో ఉన్నటువంటి దోషాన్ని పునఃపున దర్శించినాడు కాబట్టి ఆ విషయాలు వివేకీ అయినటువంటి జ్ఞాన పురుషునికి ఏమి అనర్థమును కలుగజేయవు దోష దర్శనం ఏ విధంగా చేశాడు అంటే నిన్న ఇంకా మీరు విస్తారంగా తెలుసుకోవాలంటే యోగ భాష ఇష్టం గ్రంథాల్లో తెలుసుకోవచ్చు ఈ దోష దర్శనం కూడా మూడు విధాలుగా ఉంటుంది ఒకటి భోక్తృ విషయక దోషదర్శనం రెండవది భోగ విషయక దోషదర్శనం మూడవది భోగ్య విషయక దోషదర్శనం భోక్తృ విషయక దోషదర్శనానికి శ్రీ గీతాచార్యులు ప్రమాణమిస్తూ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనోమహా పాప యుద్ధేన వైరిణం భోక్తలో ఉన్నటువంటి దోషము ఏమిటి అంటే పురుషునికి వైషయిక వాంఛ విషయాలకు సంబంధించినటువంటి కోరిక కలుగుతుంది కదా మరి ఆ కోరిక కలిగినందువలన ఆ కోరికను పూర్తి చేసుకోవడానికి అతడు విషయాలను ప్రాప్తి చేసుకుంటాడు ఆ విషయాల ద్వారా ఆనందాన్ని పొంది తన యొక్క ఇచ్ఛను పూర్తి చేసుకుంటాడు ఆ పైన అతనికి కోరికల యొక్క ప్రభావం ఆగుతుందా ఆగదు మరేమనగా దాని తర్వాత మరొక కోరిక అది పూర్తి చేసుకుంటే మరొక కోరిక ఇంతకింతకు వైసిక కోరికలు పెరుగుతూనే ఉంటాయి కాని తరగవు సమాప్తం కావు మనోరథ నాం సమాప్తి రస్తి వర్షాయుతే నాప్యథవాపిలక్షై పూర్ణేశు పూర్ణేశు మనోరథ నా ఉత్పత్తు సంతి పునర్నవా విష్ణు పురాణము నాలుగవ అంశము రెండవ అధ్యాయము నూట పదహారవ శ్లోకం మనోరథానం సమాప్తి నా అస్తి ఈ కోరికలకు టెంపు అనేది లేదు సమాప్తి అనేది లేదు ఒక్కొక్క కోరికను పూర్తి చేసుకుంటూ పోతే పునర్నవానము ఉత్పత్తి మళ్ళీ కొత్త కొత్త కోరికలు ఉత్పన్నమవుతాయి మరి వీటి ప్రవాహము ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఎప్పుడు ఆగిపోదు వర్షాయుతేనా పెథవాపి లక్షి వేల సంవత్సరాలు గాని లక్ష సంవత్సరాలు గాని యుగాలు గాని కల్పాలు గాని ఎప్పుడు కూడా ఈ కోరికలకు సమాప్తి అంటూ లేదు అని యయాతి మహారాజు అజాతు కామ కామానా ఉపభోగేన సామ్యతి హర్మయ భూయవర్ధతే ఏ విధంగా యజ్ఞకుండంలో ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నియందు ఆజ్యమును అంటే నెయ్యిని గనక వేస్తూ ఉన్నట్లయితే ఆ జ్వాలలు ఇంతకింతకు రెట్టింప వృద్ధి అవుతూ ఉంటాయి అట్లే ఈ జీవుడు ఒక్కొక్క విషయభోగాన్ని అనుభవిస్తూ ఉన్నా కొద్దీ అంతటితో ఆ కోరికలు సమాప్తం కాకుండా ఇంతకింతకు అవి రెట్టింపు అవుతాయి వృద్ధి పోతూ ఉంటాయి అంటే కోరికలకు సమాప్తి అనేది లేదు అందుకని ఏం చేయాలి ఆ కోరికలు కోరేదే సమాప్తం చేయాలి అందుకే కచుడు అన్నాడు ఏమని అని అంటే కామ జానామి తేమూలం సంకల్పాత్ పిలజాయసే తస్మాత్ నా సంకల్ప య్యామి తేనమేన భవిష్యసి హే కామమ్మా యొక్క ఉత్పత్తి స్థానం నాకు తెలుసులే అంటాడు ఎక్కడి నుంచి ఉత్పన్నమైన నువ్వు అంటే సంకల్పం నుంచి ఉత్పన్నమైన మరి నేను సంకల్పమే చేయకపోతే నువ్వెట్లా ఉత్పన్నమవుతావు ఉత్పన్నమే కావు అలాంటప్పుడు ఇది నాకు ఏ బెడద ఉండదు సంకల్పంతోనే కదా ధ్యాయతో విషయాన్ని సహ సంగతే సంగతి సంజాయితే కామ వచ్చింది కదా అది పతనానికి ఏతవుతుంది వాటిని ధ్యానం చేస్తే చాలు సంకల్పం చేస్తే చాలు వాటికి సంబంధించిన కోరికలు ఉత్పన్నం అవుతాయి మరి ఆ సంకల్పమే చేయకుండా ఉంటే కోరికలు సమాప్తమైపోతాయి అందుకని జీవుడు కోరికలు కోరకుండా ఏం చేయాలి కలిగిన దాని అను తృప్తి కలిగి ఉండాలి అంతే ప్రారంధానుసారంగా ప్రాప్తమైంది ఏదో దాని చేత తృప్తిగా ఉండాలి అంతేగాని మరీ మరి కోరికలు కూడా ఉండదు సర్వే ప్రముచ్చంటే కామాయస హృదిశ్రిత అతమర్చ్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమస్మృతి జీవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి సమస్త కామలన్నీ కూడా ఎప్పుడైతే సంపూర్ణంగా విడువపడతాయో అప్పుడే మర్త్యహ అమృత భవతి ఈ జీవుడు అమృత స్వరూపుడు అవుతాడు అంటే మరణరహితుడవుతాడు ఎక్కడ ఈ జన్మయందే ఇప్పుడే మరణించిన తర్వాత కాదు అందువల్ల ఈ భోక్త కామనలు చేస్తాడు కాబట్టి అది అనర్థానికి కారణమవుతాయి అని భోక్తుల్లో ఉన్నటువంటి దోషాన్ని దర్శించాలి భోక్త అంటే ఎవడో కాదు వాడేగలం స్వయంగా తనలో ఉన్నటువంటి దోషాన్ని తాను వెతికి తీసి దాన్ని విసర్జించాలి వదిలిపెట్టాలి అని భగవంతుడు గీతలు చెప్తాడు అట్లే భోగ విషయక దోషదర్శనం భోగం అంటే సుఖము లేదా దుఃఖం సుఖ దుఃఖాన్ని తర సాక్షాత్కార భోగ ఉచతే మరి భోగాలు ఎందువల్ల ఉత్పన్నమవుతున్నాయి మరి వాటి స్వరూపం ఏమిటి ఏహి సంస్పర్శజ భోగాహ దుఃఖయోనయతే ఆద్యంతవంతకౌంతేయేశ్వర మే బుధహ సంస్పర్శద భోగాహ ఈ సుఖము దుఃఖము అనేటువంటి భోగం ఏదైతే ఉన్నదో అది విషయేంద్రియ సంయోగం వల్ల ఉత్పన్నమవుతుంది మరి ఆ సంయోగము తెగిపోయిందనుకో వియోగమైంది అనుకో విషయానికి ఇంద్రియానికి ఆ సుఖమేమవుతుంది నష్టమవుతుంది అందువల్ల అవి ఎలాంటివి అని అంటే కలిగినటువంటి సుఖాలు భోగాలు మరియు దుఃఖయోనయ సంసారం అనేటువంటి మహా దుఃఖానికి కారణములు ఆద్యంతవంతములు ఉన్నాయి అటువంటి ఆగమాపాయి ఆద్యంతములు క్షణికములు మరియు అనర్థహేతువులు అయినటువంటి దుఃఖాల పట్ల ఆ భోగాల పట్ల బుధహ న జ్ఞాని అయినటువంటి వాడు వివేకి అయినటువంటి వాడు వాటి అన్ను రమించడు ఎందుకు ఆ భోగం అది దోషయుక్తంగా ఉంది ఏమిటి ఆ దోషములు అంటే క్షణికములు ఆద్యంతములు మరి అనర్థ హేతువులు దుఃఖ యోనయ అని చెప్పాడు కదా ఇవే ఆ భోగంలో ఉన్నటువంటి దోషాలు ఆ దోషాలు దర్శించినట్లయితే పురుషునికి వాటి ఎందులో ఏర్పడుతుంది నైరాగ్యం ఏర్పడుతుంది అందుకని భోగ విషయక దోషదర్శనము ప్రతి సాధకుడు చెయ్యాలి ఇక భోగ్య విషయక దోష దర్శనము భోగ్యం అంటే భోగ వస్తువు పదార్థం వాటి అందుకో ఉన్నటువంటి దోషాన్ని కూడా దర్శించాలి ఇంద్రియార్థేశు వైరాగ్యము అనహంకార యవత జన్మ మృత్యు జ్వర వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇంద్రియార్థములు ఇంద్రియాలేవి శ్రోత్రు జిహ్రాణ అట్లే గుహేంద్రియము మరియు వాగేంద్రియం ఈ వాగేంద్రియాన్ని అట్లే గుహేంద్రియం కూడా కర్మేంద్రియాల్లో వస్తాయి రెండింటినీ జయించినట్లయితే వాడు జగత్తునే జయించినట్లయితే ద్వితీయ రసం ఎవడైతే రసనేంద్రియాన్ని జయిస్తాడో వాడు జగత్తునే జయిస్తాడు కమ్మగా తిన్నాడనుకో అప్పుడు తిన్నటువంటి ఆహారం శరీరంలోకి పోయిన తర్వాత అది ఏమైతుంది వానికి కామోద్రేకాన్ని కలిగిస్తుంది అప్పుడు గుహేంద్రియం ఆ అదుపులో ఉండదు అని అర్థానికి కారణమవుతుంది అందుకని మొదలు రసనేంద్రియాన్ని అరికట్టాలి ఆ తర్వాత గుహేంద్రియాన్ని అరికట్టాలి ఈ రెండింటినీ అరికట్టినట్లయితే వాడు మొత్తం జగత్తుని జయించిన ద్వితీయ రసం జీతం సర్వం అట్లే శ్రోత్రేంద్రియము స్వగేంద్రియము చక్షురేంద్రియము రసనేంద్రియము మరియు జ్ఞానేంద్రియము వీటిని కూడా నిగ్రహించాలి శబ్ద స్పర్శ రూప రసగంధ అనేటువంటి పంచ విషయాలకు లోనయ్యి ఒక్కొక్క జీవి ఒక్కొక్క ప్రాణి తన యొక్క అశువులను కోల్పోయింది చూసారా అలాంటప్పుడు పంచ విషయాల చేత వంచితుడైనటువంటి ఈ అవివేకీ అయినటువంటి అజ్ఞాని జనుడ సంగతి ఏమిటి అనంటూ కైముతిక న్యాయం చేత శ్రీశంకరుడవారు వివేక చెప్పారు డెబ్బై శ్లోకంలో శబ్దాది పంచభిరేవ పంచ పంచత్వమాపుణి బాహ కురంగతంగ పతంగరచిత శబ్దాది శబ్దస్పర్శ రూపరసమైనటువంటి పంచ విషయాల చేత స్వగుణై వాటి వాటి విషయ ఆసక్తి రూప గుణము చేత ఒక్కొక్క ప్రాణి పంచత్వమాపుత్వము పొందినాయి అంటే మరణాన్ని పొందినాయి ఏవేవ అంటే కురంగము అంటే హరిణము లేడి జింక అంటారు కదా మాతంగము అంటే ఏనుగు పతంగం అంటే కీటకము మీనా అంటే చేప భృంగ అంటే భ్రమరము ఈ విధంగా ఐదు ప్రాణులు ఈ శబ్దాది విషయాలకు లోనయ్యి వాటి యొక్క అశువులను కోల్పోయినవి పంచత్వమును పొందినవి మరణాన్ని పొందినవి ఇక పంచ విషయాల చేత వంచితుడైనటువంటి జీవుని సంగతి ఏమిటి అని చక్కగా వర్ణించారు శంకరుల వారు అక్కడ ఒక్కొక్క ఇంద్రియానికి లోబడినటువంటి ఒక్కొక్క అవివేకి అయినటువంటి ప్రాణులు వాటి వాటి ప్రాణాలను కోల్పోయినాయి ఇంతేకాదు మంచి మంచి వివేకులు కూడా పతనమైపోయారు నాశనం అయిపోయారు శ్రోత్రింద్రియానికి లోబడినటువంటి హరిణము జింక వేటగాన చేతుల్లో జిప్పి చచ్చిపోతాయి ప్రశ్రావ్యమైనటువంటి గీతాలు పాడి దాన్ని ముగ్ధురాన్ని చేస్తాడు ఆ పశువును ఆ జింకను అది విభషమైపోతుంది శుద్ధి తప్పిపోతుంది అప్పుడు వాడు చక్కగా సులభంగా పట్టుకుంటాడు దాన్ని చూడు దాని ప్రాణానికే మొక్కు వచ్చింది శబ్ద విషయం ద్వారా అట్లా దశరథ మహారాజు సామాన్యుడేమి వివేకి అటువంటి వాడు కూడా శబ్దేరి విద్య అనే దానికి బాణాన్ని కొడితే అది శ్రవణపాలకి తగిలి మరణించాడు తద్వారా ఆయన తల్లిదండ్రులతో శాపగ్రస్తుడే అన్నాడు ఏ విధంగా మేము పుత్ర వివేగంతో మరణిస్తున్నాము అట్లా నువ్వు కూడా పుత్ర వియోగంతో మరణించువుగాక అని చెప్పారు చివరికి అదే గతి అయింది కదా వివేకి కాదాతాడు ఏదో ఆ హరిణం అంటే దానికి వివేకం లేదు కానీ ఇతనికి వివేకం లేదా అట్లే స్పర్శ విషయానికి ఏనువు తాను ఆ మావటి చేతులు చిక్కిపోతాయి దాన్ని పట్టుకోవడానికి ఒక అడవిలో పెద్ద గోతి తవి దాని మీద సన్న సన్న కట్టెలేసి మీద ఆకులేసి ఆ మీద మన్ని కప్పుతాడు ఎదురుగా ఒక కట్టె ఏనుగును పెడతాడు ఆ అడవిలో ఉన్నటువంటి మొగ ఎనుగు ఆ కట్టె ఏనుగను ఇది నిజంగా ఏనుగే కావచ్చు దాంట్లోనే సంబంధం చేస్తూ స్పర్శ సుఖాన్ని అనుభవిస్తా అని అది ఆ ఎదురుగా ఉన్నటువంటి గోతిని కానుక కట్టె వైపుకు పరుగులు తీస్తుంది అప్పుడు అది పోయి పోయి ఆ గోతిలో ఇక బయటికి వెళ్ళరాదు అందులోనే ఒక నాలుగైదు దినాల నుంచి నీళ్ళు నిప్పులు ఇవ్వకుండా అట్లే పెడతాడు వాడు పెట్టి ఆ తర్వాత దానికి నీళ్ళు ఇచ్చడం మా మేత అది ఇది చేసేసరికి అది అనుకుంటది ఓహో నాకు భగవంతుడు వచ్చి నన్ను రక్షిస్తున్నాడు అనుకుంటది నా సంపడం దానికేమర్ మొత్తం మీద దాని స్వచ్ఛా జీవనం కోల్పోయింది స్పర్శ విషయానికి వివేకం లేని ఆ ఏనుగు కోల్పోయింది కానీ కీచకుడు చెవి తక్కువ ఆ సింహపరుడు అంటారు వానికి అంటారు విరాట్ మహారాజు యొక్క భావం వారిది ఏం చేశాడు ద్రౌపది మీద కన్నేసాడు వాడు ద్రౌపదిని ఆశించాడు చివరికి ఏమయ్యాడు భీముతోని చంపబడ్డాడు తెలియ కూడా బరం తక్కువ ఉన్నదా సింహబలుడయ్యావని పేరు సింహబలుడు భీముడు దుర్యోధనుడు మరియు బకాసురుడు జరాసందుడు వీళ్ళ ఐదుగురు ఒక్కే గడియలో పుట్టి ఉంటాడు సమాన బలాఢ్యుడు అయితే వాళ్ళ లోపల ఒకటి ఏందని అంటే మొట్టమొదలు ఎవడన్నా ఇంకొకరిని చంపిండనుకో మిగతా ముగ్గురు కూడా అతనితో చంపబడతారు అట్లా మొట్టమొదటి బకాసురుని భీముడు చంపుడు మిగతా వాళ్ళందరూ కూడా భీముడు చేతులని చచ్చాను ఇప్పుడు ఆడు సింహబరుడు మేము సామాన్యుడు ఏమి వివేకం లేదా కానీ ఆ సమయంలో వివేకాన్ని కోల్పోయాడు చచ్చాడు భీముని చేతిలో ఇప్పుడు స్పర్శ విషయం వల్ల వాడు ప్రాణాలే కోల్పోయినాడు స్పర్శ విషయానికి లోపడి వాడు చచ్చాడు భీముని చేతిలో ఇక రూప విషయానికి కీటకము అది ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని జ్వాలను చూసి అదేదో పండు అనుకొని వచ్చి దానిలో కూడా చస్తారు పురుగులు చూడండి మీరు దీపం దగ్గరికి వచ్చి కూడా ఎన్నో పురుగులు చచ్చిపోతాయి వాటికి తెలివి ఉన్నది ఏమి అదే అదొక ఫలం అనుకున్నది భ్రమసి అందులో పడి చచ్చిపోతుంది కానీ రావణాసురునికి ఏం తెలియలేదా ఆ సీతమ్మ వారి యొక్క రూపలావాణ్యాన్ని ఆ దుష్టురాలైనటువంటి స్వరూపనక వర్ణన చేసేసరికి వానికి మోహం కలిగింది తీరా స్వయంగా వాడు వచ్చాడు వచ్చిన తర్వాత చూసిన తర్వాత వాడు శుద్ధి తప్పిపోయి అబ్బా ఇంత అతిలోక సుందరి నేను పొందకపోతే నా జన్మ ఎందుకు అనుకున్నాడు ఆమెను లేవల్సుకుపోయాడు తెల్లగించుకొని పోయాడు చివరికి ఏమయ్యాడు చచ్చి నిలిగాడు చూసారా రూప విషయానికి కేవలం సామాన్య ప్రాణులే కాదు మంచి మంచి వివేకులు బలాహులు చూరులు వీరులు కూడా చచ్చారు విషయాలకు లోపడి అట్లా రస విషయానికి చేప చేప ఆ గాలానికి ఎర్రని పుచ్చి వేస్తారు కదా ఆ జల ఆ రసానికి లోబడి ఆ మాంస ఖండానికి లోపడి దాన్ని అది సత్య నిలుగుతుంది అంతే తెలివి తక్కువ ప్రాణి కానీ శుక్రాచారుడు కళ్ళు తాగడానికి అలవాటు పడి సంజీవని విద్యను కోల్పోయినాడు దేవతలకు కావాల్సి వచ్చింది ఆ సంజీవని విద్యను చూడు శుద్ధి తప్పుతాడు తాగినోడు కూడా అంతే కదా శుద్ధి తప్తాడు వాడు జీవుల ప్రజలు ఉంటే కూడా ఇక వటరాని ఇంకోని చేతిలో పెడతాడు వాడు అట్లా అనర్థానికి గురవుతుంది ఏది రసవిషయం ఇక గంధ విషయానికి తుమ్మెదా అది కమలం పువ్వులో చేరి అందులో ఉన్నటువంటి మధువును చక్కగా కడుపు నిండా ఆస్వాదిస్తుంది సేవిస్తుంది మరి కడుపు రెండిన తర్వాత చక్కగా దాని ఇంటికి అది పోవాలి కదా పోదు ఏమున్నది ఎప్పుడైతే సూర్యాస్త సమయం అయింది కాసేపు అయినాక ఇది ముగిలించుకుంటుంది ఏది తమలంపు ముసుకుపోతుంది రేపులన్నీ అప్పుడు నేను నాకు ఏ హాని లేకుండా సురక్షితంగా ఇలానే ఉంటారా రాత్రి అంతా తెల్లారి దేమల్లం వికసిస్తుంది కడుపు రిండి తాగినక రేపు పోతా అని అన్నీ పండుకుంటుంది అప్పుడు ఆ సాయంకాల సమయానికి అడుగులో ఉన్నటువంటి ఏనుగలన్నీ వచ్చి ఆ కోణలలో కులం లోపల స్నానం ఆడతాయి నీళ్ళు తాగుతాయి అంతా ఆ కమల పుష్పాలను అన్నిటిని కూడా చల్ల చెదర చేసి తొక్కుతాయి నలిసి నోట్లో పెట్టుకుంటాయి అప్పుడు ఆ వాటితో పాటు ఈ భ్రమరం కూడా చచ్చిపోతాయి రాత్రి గమేష్ చరి భవేశ్వరి సుప్రభాతం భాస్వాను ఉదేతి హిష్యతి పంకజ స్త్రీం విచింతయతి కోస గతే చక్కగా వర్ణిస్తాడు అక్కడ భాస్వాను ఉదే హి పంకజ స్త్రీహి ఇప్పుడు సాయంకాల సమయానికి ఆ కమలంపు మొగలించుకుంటది సూర్యోదయం అవుతూడనే అది వికసిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు భాస్వాన్ ఉదేతి పంకజశ్రీ హసిష్యతి ఆ కమలం పువ్వు అది వికసిస్తుంది ఇత్తం విచింతయతి కోస గతే ద్విరేప ఆ ద్విరేపము అంటే ఆ భ్రమరము ఈ విధంగా చింతన చేసి ఆలోచించి అది అందులోనే ఉండిపోతుంది ఇక సాయంకాల సమయానికి ఆయనగారు వచ్చి అంతా చల్ల చెదరేసి పళ్ళ కింద లేదా తిని ఆ కమలం పుష్పాలను పెట్టుకొని అవి చేసేసరికి అప్పుడేమవుతాది నాశనం అనుకో ఆ హంత హంత నలిని గజుజార అయ్యో పాపము ఆ ఏనుగు పికిలించి దాన్ని నాశనం చేసింది కదా అది తినేసింది కదా అయ్యో పాపము అంటాడు కవి ఏం చేయమంటారు అయితే గంధ బలశాలి అనేటువంటి భీముడు కూడా భంగపడ్డాడు ద్రౌపది యొక్క కోరికను నెరవేర్చడం కోసమై పారిజాత పుష్పమును తీసుకురావడానికి బయలుదేరినటువంటి ఆ భీముడు ఆంజనేయుని చేత భంగపడ్డాడు మీకందరి కూడా విదితమే కదా ఈ కథ చూసారా మంచి మంచి మేధావులే ఒక్కొక్క విషయానికి బలైపోయినారంటే అన్ని విషయాల్లో తగులుకున్నటువంటి మనిషి యొక్క సంగతి ఏమిటి కదా మరి ఇట్లా పంచ విషయాల లోపల సామాన్య జీవులు అయితే వివేకం లేవు వాటికి చచ్చినవి కానీ మంచి మంచి సూరులు వీరులు వివేకవంతులు పండితులు శాస్త్రవేత్తలు రావణుడు రావణాసుడయితే నాలుగు వేదాల మీద భాష్యం రాసిడ సామాన్యుడు కాదు ఇప్పటికీ కూడా రావణ భాష్యం దొరుకుతుంది అసంతడు ఒక్క విషయానికి లోబడి వాని కులానే నాశనం చేసుకున్నాడు వాడదే కాస్త కులమే నాశనం అయితే చూసారా ఇంద్రియార్థములు ఏవి శబ్ద స్పర్శ రూప రస గ్రంథములు ఏవైతే ఉన్నాయో ఇవి అనర్థానికి కారణములా కావా చెప్పండి ఇంద్రియార్థేశు వైరాగ్యం ఇంద్రియార్థముల ఎందు వైరాగ్యం కలిగి ఉండాలి వాటి ఎందు ఉన్నటువంటి దోషాన్ని దర్శించాలి అప్పుడే వైరాగ్యం కలుగుతుంది అందుకని భోక్తృ విషయక దోషదర్శనము భోగ విషయక దోషదర్శనము మరియు భోగ్య విషయక దోషదర్శనము కలిగినట్లయితేనే అతడు విషయాల నుండి విముఖుడవుతాడు ఆ విధంగా జ్ఞానికి దోషదృష్టి ఉంది కాబట్టి విషయాలను వివేకంతో అనుభవిస్తాడు జాని విషయాలను అనుభవించడం ఇట్లా కాదు విషయాలను అనుభవించినంత మాత్రాన దానియో ఆసక్తి కలుగుతుంది ఇట్లా కాదు వివేకంతోనే అనుభవిస్తాడు కాబట్టి అతనికి ఆసక్తి లేదు వాటిలో అందుకని అది ఉత్పన్నం చేయదు పునఃజన్మకు కారణం కాదు ఆ విషయ భోగం ఎందుకని దూషదృష్టి చేత స్వల్ప భోగము చేత అతడు పరితృప్తుడై ఉంటాడు